అనే కాబట్టి ఈ విధంగా వైరా దోషాలను బాగా అభ్యాసం చేసి దోషదర్శనాన్ని అభ్యాసం చేసి లేని దోషాలు మీరేం చూడక్కర్లా దాంట్లో లేని దోషాలు చూడక్కర్లా ఉన్న దోషాలను చూస్తే సరిపడుతుంది దాని నుండి విరక్తి పుడుతుంది అటువంటి విరక్తిని మనం సంపాదించాల్సి ఉంటుంది తేన వైరాగ్యేన చక్షేపరూపః ప్రచార చిత్తస్యా సో శంకర్లు ఏమంటున్నారంటే చిత్తము యొక్క ప్రచారము అంటే చిత్తము అలజడి ఆందోళనలతో నిండి ఒక చోటి నుంచి ఇంకో చోటకి జంప్ చేస్తూ పరుగులు తీస్తూ ఉంటుంది చాలా విక్షేపంగా ఉంటుంది చిత్తము దాన్ని విక్షేపము ఉంటారు అంటే హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ దాన్ని విక్షేపము ఈ విక్షేపం అనే మహాదోషము చిత్తానికి ఏదైతే కలదో ఈ దోషాన్ని మీరు బాగా తగ్గించి చిత్తాన్ని వశం చేసుకోగలుగుతారు దేని చేత ఆ వైరాగ్యం చేత ఆ శక్తి మనకి లభిస్తుంది శక్తి అంటే ఇది శక్తి వైరాగ్యము శక్తి అంతేగా నిప్పుల్లో నడిచాను ఇదంతా కూడా బేకార్ చాలా మీనింగ్లెస్ మామూలుగా లోకంలో ఈ పవరో ఆ పవరో నొక్కుని ఇవన్నీ కూడా తప్పే అట్లా ఇదేంట్లోనూ సారం ఉండదు సారం ఎక్కడ ఉంటుంది చాలా సింపుల్ వాటిల్లోనే ఉంటుంది సారం చిత్తమును మీరు నిగ్రహించగలుగుతా అది సారం అంతేగాని సపోజ్ మీ మనస్సులో ఏముందో నాకు తెలుసుకోవడం అది శక్తి కాదు అది న్యూషన్స్ శక్తి కాదు అది అలాంటివి అనవసరము నా మనస్సును నేను నిగ్రహించుకోగలుగుతా అది శక్తి అంటే ఆ శక్తి పైకి కనపడేది ఏం కాదు మీరు మనస్సును నిగ్రహించడం ద్వారా మీరేం గాలిలో ఏం నడవరు మామూలుగా రోడ్డు మీదే నడుస్తారు మామూలుగానే ఉంటారు లేకపోతే మీ తల వెనకాల చక్రం ఇలాగ తిరుగుతూ ఉండదు మామూలుగానే ఉంటారు ఇలాంటి వేషాలు ఏమి ఉండవు సింపుల్గా ఉంటారు అయినా కూడా నీలో ఒక మహాశక్తి ఉంటుంది ఏమిటో మహాశక్తి భయం ఉండదు అభయస్థానంలో ఉంటారు నిశ్చింత తర్వాత దేహాభిమానాన్ని అతీతంగా ఉంటారు నిష్కల్మషమైన ప్రేమని చూపించగలుగుతారు నిస్వార్థమైన జీవితము అంత పవర్ఫుల్ లైఫ్ అదే కానీ చాలా గొప్పది అన్నీ కూడా సింపుల్ అయితే సమాజం యొక్క దృష్టి చాలా తప్పుగా ఉంటుంది అందుకోసం పాయింట్అవుట్ చేయటం అది పార్ట్ ఆఫ్ ది గేమ్ కనుక పాయింట్అవుట్ చేస్తున్నాను సమాజంలో జనులు ఏమనుకుంటారంటే ఏవో విడ్డూరమైన పనులు చేస్తే వాడు గొప్పవాడు అనుకుంటాం సింపుల్గా రోడ్డు మీద నడిచి వెళ్తున్నాడు అనుకోండి వీడు యూస్ చేస్తున్నాం అలా కాకుండా విడ్డూరమైన పనులు ఏవైనా చేసేటనుకోండి వాడు గొప్పవాడు సో అలాగంటే ఏదో సం సిల్లీ యాటిట్యూడ్స్ ఉంటాయి సమాజంలో అజ్ఞానం చేత వచ్చేది దానికి తగ్గట్టు ఎవడో దాన్ని ఎక్స్ప్లోయిర్ చేస్తూ ఉంటాయి ఇదంతా సమాజ జీవనం అలా నడుస్తూ ఉంటుంది వస్తూ కాబట్టి వైరాగ్యము అనేది అతి సహజమైనటువంటి మానసిక స్థితి దాన్ని మనం పొంది తీరాలి ఏమనోగృహ్యతే నిగృహ్యతే నిరుద్యతే ఇర్థ సో ఆ మనస్సు ఎంత చంచలమైనదైనా కూడా ఎన్ని దోషాలు కలిగినది అయినా కూడా దాన్ని నిగ్రహించటం సంభవమే ఇటు ఇదే ఉపాయం చక్కగా అభ్యాసాన్ని వైరాగ్యాన్ని కలిపి ఆచరిస్తూ ఉండి ఇంకొకటి ఉంది సంయమము మనస్సుని జయించేయచ్చు మనస్సుని జయించేసారంటే మీరు ప్రపంచాన్నంతని జయించినట్టే లెక్క అలెగ్జాండరు ప్రపంచంలో సగం జయించి దుఃఖంతో బెంగతో చచ్చిపోయారు నా బ్రతుకు ఏమిటవుతుందో నేను ఏమైపోతానో అని బెంగ పెట్టుకుని వణికిపోతే చూసుకోడు అలా విధానంగా ప్రపంచాన్ని అంతనే జయించాడు నెపోలియన్ అంతే హిట్లరు అంతే ఈ ప్రపంచ విజేత విజేతలు ఉన్నది సరే వాళ్ళ బ్రతుకు దుర్భరమైన బ్రతుకు అది కానీ మరొకట్లేదు మీరు ఏదైనా చవితే సో ప్రపంచాన్ని మనం జయించక్కర్లేదు తర్వాత ఇంట్లో వాళ్ళ మీద కూడా మనం ఏమీ అధికారం చెలాయించనక్కర్లా నేను కొంతమంది అలా అనుకుంటాను నా చెప్పిన మాటకి తిరుగులేదు ఇంట్లో అందరూ అలా తల ఉంచి ఉండాల్సిందే అని అదొక శాసనం కింద పెట్టుకుని అదేదో గొప్ప అనుకుంటారు అలా తల ఉంచి ఉండరు ఊరికే పోలే వీడు మూర్కృతం మనకి ఎందుకని వీడు ఉన్నప్పుడు అలా ఉంటారు వీడు పక్కకు పోగానే వాళ్ళకి తోచింది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఏమో వీడు చేయరు ఇంట్లో వాళ్ళు వీడు చెప్పిన వాడు వింటారు అది కలలో మాట ఉరికే అలా భ్రమ వీడి భ్రమలాగా ఎవరి ఇష్టం వాళ్ళ మీరు ఎవరి వయస్సు వచ్చిన వాళ్ళని మీరేమి శాసిస్తారు శాసిస్తున్నాననుకోవడం ఇవన్నీ కూడా భ్రమలు సత్యం ఏమిటంటే ఏమీ శాసించక్కర్లేదు గాడ్ బ్లెస్ యూ మీ ఇష్టమైనట్టు మీరు ఉండండి బీ హ్యాపీ ఆర్ బి అన్హ్యాపీ దట్ ఈజ్ యువర్ చాయిస్ అని ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేసి మనం ఫ్రీడమ్ తీసుకుని మనస్సును నిగ్రహించుకుని హ్యాపీగా ఉండడం ఎవళ్ళని శాసించక్కర్లేదు నా దేహాన్ని నేను వశంలో పెట్టుకోవడం నా మనస్సును నేను వశంలో పెట్టుకోవడం చాలు ఎవడైతే మనస్సును జయిస్తాడో వాడు జగత్తునంతను జయిస్తాడని అలాగ అంత మహేమ దానికి గలదు అని అభిప్రాయం అసంయత్మనాయ దుష్ప్రాప ఇది మే మతి వశ్యాత్మనా శక్యో వాయక ఏ పని చేసినా ఉపాయంగా చేయాలి ఆఖరికి ఆత్మసాక్షాత్కారం కూడా ఉపాయంగా చేయాలి ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి కరివేయండి అని ఒక సామెత ఏ ఉపాయంగా చేయాలి ఉపాయం లేకుండా బందగా చేయకూడదు సో ఆఖరికి యోగాన్ని కూడా మీరు ఉపాయం తోటి దాన్ని స్వాధీనం చేసుకోవాలి ఉపాయం అనేది ఎలా ఉంటుందంటే ఒకసారి నాకు ఎవరిలో ప్యాక్ చేసిన ఒక ఐటమ్ ఇచ్చారు ఆ ప్యాకెట్టు నాకు ఉప్పడం చేతకాటం లేదు పీకి పీకుతున్న నాకున్న బలం అంతా పెట్టి లాగుతున్నా అప్పుడు ఆ వెంటనే అతను ఏమన్నా అంటే ఏమండీ స్వామిజీ ఉపాయంగా ఓపెన్ చేయాలండి అలాగే మీకున్న బలం అంతా పెట్టి దాని మీద చేయి తగడానికి తప్ప ఎందుకు పనికి రాదు ఉపాయంగా చేయండి దాన్ని అని అన్నాడు అప్పుడు ఎలాగో చూడాలంటే చూడండి ఒకసారి మీరు అలా దాన్ని సాగతీసి పీకి అలా చేయకండి జస్ట్ స్టాప్ ఈ బలప్రయోగం ఆపండి ఒకసారి అక్కడ ఏం రాసాడో చూడండి జాగ్రత్తగా చూస్తే ఫుల్ టు ఓపెన్ అని ఉంది చిన్న కాడలా ఉంది అది ఇల్లలాగా ఇళ్ళలాగి చూస్తే ఓపెన్ హ్యాపీగా ఉంది ఉపాయంగా చేయాలి ఏ పని చేసినా బందగా చేయకూడదు అంచేతనే ఉపాయం లేని వాడిని అసలు తరిమి కొట్టేయాలి అసలు దరిదాపుల్లో ఉన్నాను నికూడదు ఎందుకంటే వాడు అన్నీ చెడగొట్టి పెడతాడు ఏ పని చేసినా ఉపాయంగా చేయాలి యోగం కూడా అంతే శ్రీకృష్ణుడు ఎలా ఉపాయత అవాప్తు శ మీరు కనుక ఉపాయంతో అంటే కరెక్ట్ పద్ధతి అర్థం చేసుకుని చేసినట్లయితే ఈ యోగము ఈ జ్ఞానాన్ని పొందుట సంభవమే ఇదేమీ కష్టం కూడా కాదు ఇక్కడ యోగము అంటే మళ్ళీ ఇంకోసారి గుర్తు మీకు యోగము అంటే ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకు అది యోగం యోగము అంటే కలయిక ఆత్మరూపంగా దేవుడు నేనే స్వరూపమే ఈశ్వరుడు అని తెలుసుకొని కృతార్థుడవుతా అది యోగం ఇక్కడ ఇంకా అంతకంటే తక్కువ మాట లేదు అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తుడవుతా అది యోగం సో అది అల్టిమేట్ ఆ దిశలో చిన్న అడుగు మీరు వేసినా కూడా ఒక గొప్ప స్వేచ్ఛ స్వాతంత్ర్యం మనకి లభిస్తుంది ఆ ఫ్రీడమ్ లభిస్తుంది దాన్ని మోక్షము జీవన్ముక్తి సో ఆ యోగము మీరు జాగ్రత్తగా ఉపాయంతో ప్రయత్నం చేయాలి ఉపాయత యత ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకుండా రాదు ఉపాయంగా చేయాలి సో కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్స్ట్రీమ్స్ పోతారు ఇంకా ఇదిగో ఇంకా నేను ముక్కు మూసుకుని కూర్చుంటున్నాను మూలా ఇంక ఈ వ్యాధి నుంచి ఇంకా నాకు సంసారంతో సంబంధం లేదు ఇంక అంతసేపు ముక్కు మూసుకుని కూర్చోడమే అని అలాగా అదో భ్రమలో అనుకుంటారు ఎంతసేపు కూర్చోగలుగుతారు మీరు ఓ రోజు రెండు రోజులు ఉంటుంది తర్వాత మళ్ళీ సంసారంలోకి అలాగే పోతారు అలా అక్కర్లా అలాగంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోనక్కర్లా అలా ఉపాయంగా మన పనులు మనం చేసుకుంటూ ఉన్న చోట ఉంటే చాలు దీనికోసం కాశీలు ఎక్కడికి వెళ్ళిపోకర్లేదు మీరున్న యోగానికి కాశీ వెళ్ళక్కర్లేదు మీరు ఏదైనా ప్రకృతి బాగుంటుంది అక్కడ దేవాలయాలు చూసి వస్తారంటే మీరు వెళ్ళడం దానికి ఏమో లేదు కానీ మీకు కావాల్సింది యోగం అయితే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కూర్చోవడానికి శ్రవణ మననాలు కావాల్సి ఉంటాయండి అవి అవి యత కాబట్టి ఉపాయం ఏమిటి ఉపాయము శ్రవణ మననం చేస్తున్నాను నేనేమో మోకాళ్ళ మీద ఏడుపురు కొండలు ఎక్కిస్తాను అలా మీరు మొదలు పెట్టాలి మోకాళ్ళ మీద అవుతుంది చాలా కష్టం అప్పుడేం చేయాలి మొకాళ్ళ మీద కొండెక్కాలనుకున్నప్పుడు ఏం చెయ్యాలి ఈ గోనుగుడ్డలు మోకాళ్ళ కట్టుకుని ఎక్కాలి ఏమైందేవల్ వైడ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది ఇప్పుడు మొకాళ్ళ మీద నేను కొండ ఎక్కేస్తానంటే గోనుగుడ్డలని తాళేసి కట్టి ఎక్కుతాడు ఇప్పుడు ఏం ఎక్కినట్టు వీడు మొక్కళ్ళ మీద ఎక్కాడా కష్టం అయినా కూడా కష్టమే బట్ స్టిల్ ది ది పాయింట్ ఈస్ వెరీ దాని అర్థండి గోనుగుడ్డలు కట్టుకునే మొకాల మీద ఎక్క మామూలుగా అధికారులు పాదాలు భగవంతుడు నడవమనిచ్చాడు వాటితో ఎక్కువగా ఉండ సరిపడుతుంది ఏవో ట్యాచ్లు కట్టుకునేవి మోగాల మీద ఎక్కడ అంటే హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్ శివుడికి ప్రీతికరంగా నేను నిప్పుల్లో నడిచేస్తాను నిప్పుల్లో నడవడం ఎందుకు మామూలుగా రోజు ఎక్సర్సైజ్ కింద అరగంట నడుస్తూ పొట్ట తగ్గుతుంది నువ్వు నిప్పుల్లో నడవక్కర్లా ఇది ఇలాంటి వెర్వేషాలు అనవసరం అదే ఉపాయత ఉపాయం అంటే అలా సో కాబట్టి సాధన చేయాలి ఎత్తనం చేయాలి ఎత్తత ఎత్తనం చేయకపోతే నేను యోగం మన ఊళ్ళో వచ్చి పడదు ప్రయత్నం చేయాలి కానీ ప్రయత్నం ఎలా చేయాలి ఉపాయత సో అలా అలా ఉండాలన్నమాట చాలా ఇంపార్టెంట్ మా గురువు గారు కుప్ప సుబ్రహస్ గారి ఆయన తండ్రి గారికి తల్లిగారికి శ్రాద్ధం చేసేవారు వైదికులు అంటే నిష్ఠా శిష్టులు శ్రాన్ని చాలా శ్రద్ధగా చేస్తారు ఆయన ఏం చేసేవారంటే ఆ శ్రాదం రోజుని తెల్లవారు మామూలుగా పొద్దున్నే లేచి కొన్ని వస్తువులు మూట కట్టుకునేవారు ఇన్ని తెల్లలు ఇన్ని మినుములు ఓ బియ్యం ఇలాంటి వస్తువులన్నీ మూటలు చిన్న చిన్న మూటలు కట్టుకుని ఈ మూటలన్నింటినీ ఎటువంటి సంచిలో ఒక దాంట్లో వేసుకుని చెంబు ఓ పంచా కండువా బుధం వేసుకుని కాల నదీ తీరానికి వెళ్ళిపోయేవారు వెళ్ళిపోయి మళ్ళీ ఒంటి గంటకు వచ్చి ధజనం అయిపోయిందంటే మూడో గంట వరకు సంబంధం లేదు అక్కడ దజ్జనం పెట్టేసి అంటే ఈ ఇది ఇలా చేయడం ఇది కరెక్టా కదా అని ఎవరో చర్చించేశారు ఎందుకంటే మనం దజ్జం పెట్టడం అంటే కొంతమంది దగ్గర పెట్టారంటే మొత్తం పక్క ఊళ్ళు వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఎంత హడావిడో ఇలా చేసేస్తున్నాడు ఈయన పెడుతున్నట్ట పెట్టునట్టా అంతటి శిష్టుడు కదా మరి ఇలా పెట్టేమో చర్చలు చేసుకున్నారు చర్చలు చేసుకుంటే అప్పుడు ధర్మశాస్త్రాల్లో తల ముగ్గిపోయిన వాళ్ళందరూ ఏమని తెలిసారంటే ఆయన పెడుతున్న తదినో దట్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ ఆల్ అని తెలిసారు ఆయన యొక్క పద్ధతి అంతా తెలుసు దాన్ని ఉపాయము కొంతమంది పూజ చేస్తున్నారంటే ఊళ్ళో అందరికీ తెలుసు ఓ ఆయన పూజ చేసుకుంటున్నాడు అండి కొంతమంది పూజ చేసాడనే సంగతి కూడా తెలియకుండా ఇలా మూడో కంటి వాడికి తెలియకుండా చేస్తూ తగ్గొస్తారు కాబట్టి ఆ ఫోకస్ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ ది పాయింట్ ఉపాయం అంటే అండర్స్టాండింగ్లో క్లారిటీ ఉండాలి చాలా క్లియర్గా ఉండాలి సో ఆ విధంగా ప్రయత్నాన్ని చేసి మనం ఆ యోగాన్ని స్వాధీనం చేసుకోవాలి ఉపాయత యత శక్యవాప్తం మీరు ఆ యోగాన్ని పొందడం సంభవమే అంటే శ్రీకృష్ణుడు ఉత్సాహపరుస్తున్నాడు దాంట్లో అర్జునుడు అన్నట్టుగా అదేం అసంభవేం కాదు సంభవమే కానీ ఉపాయం చేయాలి ఏమిటి చెప్పండి ఆ ఉపాయం రెండు చెప్పారు అభ్యాస వైరాగ్యాలు ఇంకొక్కటి చెప్తున్నారు సంయమము ఆ సంయమాన్నే అన్వయ నిషేధ రూపంగా చెప్తున్నారు సంయమము ఉంటే యోగం నీడే సంయమాన్ని కనుక నువ్వు ఆచరించకపోతే నీ వల్ల యోగము సమ్ నీకు సిద్ధించదు అసంయతాత్మ నా యోగ దుష్ప్రాపహ ఇతి మే మతి శ్రీకృష్ణుడు అభిప్రాయం అంటాడు ఆయన అలాగే అంటాడు నా అభిప్రాయం ఏదో నీకు తోచినట్టుగా ఏమంటాడు ఇతి మే మతి మే మతం ఎప్పుడో అలాగే మాట్లాడతాడు ఆయన ఎక్కడైనా చూడండి సో చతుర్విధ జ్ఞానిత్వాత్మైవ మే మతం జ్ఞాని జ్ఞానికి నాకు తేడా ఏమీ లేదు నేనే జ్ఞాని జ్ఞానియే నేను ఇది నా అభిప్రాయము అంటాడు ఆయన అభిప్రాయం అంటాడు అంటే ఇంకో ఆల్టర్నేట్ ఒపీనియన్ కూడా ఏదో ఉంది మీరు ఆయన ఇలా అన్నారు మీ అభిప్రాయం ఏమిటంటే ఇంకో హలం కాదు టీవీ జన డిస్కషన్ ఏం కాదు ఆయన అభిప్రాయం అని ఆయన అంటాడు జగద్గురువు అభిప్రాయం ఉన్నాడంటే అర్థం ఏమిటి అదే సిద్ధాంతము మనం తెలుసుకోవాలి అంతేగాని ఇది వన్ ఒపీనియన్ ఇంకో ఒపీనియన్ ఏదో ఉండుంటుంది అలాగేం కాదు ఇది మే మతం సో ఈ యోగము దుష్ప్రాప కొంద శత్యము కాదు ఎవరికి అసంయతాత్మన సంయమము లేనివాడికి ఆత్మ అంటే రెండక్కడా దేహము ఇంద్రియములు మనస్సు గురించి ఆల్రెడీ చెప్పాం కనుక మనస్సు పక్కన పెట్టండి ఇంద్రియములు తీసుకుంటారు ఇంద్రియములను ముఖ్య సంయమము అనే దాన్ని ఇంద్రియాలకి వర్తిస్తారు సో ఇంద్రియ సంయమము ఎందుకంటే ఆత్మనిశబ్దానికి అన్నీ వస్తాయి అన్ని ఆత్మనిశంతో స్వీకరిస్తారు ఆ శబ్దం సో ఇంద్రియ సంయమము లేని వాడికి ఈ యోగము లాభం లేదు వాడికి దొరకదు అని నా అభిప్రాయం అంటే అదే సిద్ధాంతం కానీ ఒకవేళ వశ్యాత్మన ఇంద్రియములను వశం చేసుకుంటే ఏమవుతుంది అబోహ్ యు గట్ ఇట్ అయితే ఇప్పుడు ఇంద్రియాలను వశం చేసేసుకోవాలంటే ఏం చేయాలి ముక్కును వశం చేసుకోవాలంటే ఏం చేయాలి ముక్కు కోస అవతల పారేయాల కొంతమందాలు అంటారే ముక్కు కోస అవతల పారేయాల ఇప్పుడు పడిసం పట్టినప్పుడు ఆ ముక్కు ఎంత ఫైర్ఫుల్ అంటే యూ ఫీల్ లైక్ కటింగ్ గిట్ అండ్ థ్రోయింగ్ గిట్ అవుతుంది సో దట్ ది ప్రాబ్లమ్ ఈస్ రిజాల్వ్డ్ ఇగన్ వర్క్ లైక్ దట్ ముక్కును కోసవతలు పారేయడం కాదు చెవులకి బెరడాలు పెట్టేసుకోవడమా అదే కాదు ఒళ్ళంతా మట్టివా లేకపోతే బూడిదో రాసు కూర్చోమంటారా పోనీ అది వైరాగ్యం అవుతుందా అది వశం అవుతుందా అలా కూడా అక్కర్లా అంత బూడిది అక్కర్లా ఒకసారి బూడిది ముఖానికి పెట్టుకుంటే చాలు అది కూడా దేవుళ్ళండి ఓ బస్తాడు పట్టుకొచ్చి అందరూ శుభ్రంగా పెట్టుకుని జ్ఞానం అయిపోతాను ఇట్స్ నాట్ లైక్ దాట్ సింబాలిక్ ఇట్ ఈస్ సో ఇంద్రియములను వశములో నుంచుకునుట అది కూడా ఉపాయంతో చేయాలి ఈ సంయమము చాలా ఇంపార్టెంట్ ఇంద్రియ ఇంద్రియములను వశములు ఇప్పుడు టేస్ట్ బర్డ్స్ ఉంటాయి అది దాన్ని వశంలో ఉంచుకోవాలి బఫే పెడతారు మోడర్న్ మెథడ్స్ ఇవన్నీ బఫే పూర్వం వాళ్ళు ఎవరో నాలుగు పదార్థాలు చేసి ఒడ్డించేవారు తిని బయటపడేవాళ్ళు ఇప్పుడు అలా కాదు బఫే బఫే రేపటికి ఎన్ని ఉంటాయి సమ్ ట్వంటీ ఐటమ్స్ ఉంటాయి భోజనానికి ట్వంటీ ఐటమ్స్ ఏంటండి ఎవరు చెప్పారండి భోజనం అన్నది ఎంతసేపు మనల్ని అది ప్రాణాన్ని నిలబెట్టాలి ట్వెల్వ్ అవర్స్ రాత్రి అయితే మధ్యాహ్నం అయితే ట్వెల్వ్ అవర్స్ కూడా అక్కర్లా సిక్స్ అవర్స్ చాలు సిక్స్ అవర్స్ వీడి ప్రాశాంతి నిలబడితే సరఫరికి మళ్ళీ భోజనం పడిపోతుంది కదా కాబట్టి బఫే ఏమిటి సో ఇప్పుడు కారులో పెట్రోల్ పోయాలనుకోండి బఫే సిస్టమ్లో పోస్తారా ఏదో పెట్రోల్ వాడు ఏదో రెండు మూడు రకాలు పెడతాడు ఏదో ఒక రకం పెట్రోల్ పోసేసి సంతోషపడిపోతారు కానీ బఫే చేస్తారా అలాగే శరీరంలో తినేదానికి బఫే ఏమిటి ఇన్ని ఐటమ్స్ ట్వంటీ ఐటమ్స్ అనగానే సో టూ ఆర్ త్రీ ఐటమ్స్ సమ్ టేస్ట్ ఇటు అటుగా ఎందుకంటే వచ్చిన గెస్ట్లకి ఈ పర్టుకుల టేస్ట్ నచ్చకపోవచ్చు కొంచెం వెరైటీ పెడితే పాపం ఆయన అర్ధకులతో వెళ్లకుండా ఏదో కొంచెం తిని వెళ్తాదని కొంచెం టేస్ట్ గెస్ట్లకి మనకైతే ఏ టేస్ట్ మన టేస్ట్ ఏదో మనకి తెలుస్తూ ఉంటుందో మన టేస్ట్ ప్రకారం మనం చేసుకుంటాం కనుక మనకు ఒక్క ఐటమ్ చాలు పోనీ ఒక్క ఐటమ్ కాదు మాకు అవటం పోదు రెండు ఐటమ్స్ అసలు ఇదో పద్ధతి ఉండే సాంబార్ రైస్ కర్డ్ రైస్ చేసేయటం అంటే ఓవర్ ఫార్ములేషన్ మళ్ళీ సాంబార్ లేరు రైస్ లేరు పచ్చరు ఇన్ని ఇన్ని కాదు ఇంకా సాంబార్ రైస్ కర్డ్ రైస్ చేసేయటం ఒక చిన్న పిక్కిలు పెట్టడం ఈ పిక్కిల్ ఎందుకంటే ఈ టేస్టుల్లో కొంచెం ఇటువటో అయితే అది కవర్ చేసుకుపోతుంది అందుకోసం చిన్న పిక్కిల్ ఇప్పుడు ఈ మజ్జిగ చాలా కులగా ఉందనుకోండి కొంచెం టి పికిలు కలుపుకుని దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి సాంబార్ కొంచెం చేదుగా ఉందనుకోండి ఏదో బీరకాయ ఏదో చేదుగా ఉంది అది చేదుగా ఉంది కొంచెం పికిల్ అడ్జస్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అందుకోసం పిక్కిల్ మంచి నీళ్ళు అంతే ఇంకెంతకంటే ఏం కావాలండి ఇలా ఎన్ని ఎంతకాలం బతుకున్నంత కాలం దిస్ ఈజ్ ఎన్ ఆఫ్ దిస్ ఈజ్ ది ఫార్ములా సో అంటే ఆ టేస్ట్ బర్డ్స్ మీద అటువంటి వశం ఉన్నాయి ఇన్ టేస్ట్ బర్డ్స్ని కోసే అక్కర్లేదు లేకపోతే నా సోదులు పొడవక్కర్లేదు ఏంటి అవన్నీ కూడా చాలా మూర్ఖపు పనులు అలాంటి పనులు చేయకూడదు సూది పెట్టి అరే దాని మీద ఆ టేస్ట్ బడ్స్ని వశం చేసుకోవాలంటే ఫిజికల్గా దాన్ని పొడవడం ఏంటి నాన్ సెన్సిటీస్ సో కాబట్టి అలా వశం చేసుకోవటం ఉపాయంగా వషం చేసుకోవటం టేస్ట్ బర్డ్స్ని ఉపాయంగా వశం చేసుకోవచ్చు కేవలం దోషదర్శనం చేసినట్లయితే మీరు ఇంకా దాని మీద దాని మీద పిచ్చిపోతుందంటే ఆ టేస్ట్ పిచ్చిపోతుంది అసలు టేస్ట్ అక్కర్లా నో టేస్ట్ ఇది ఎంత బ్లాండ్ టేస్ట్ అయినా ఉల్లాసంగా తినేసేయచ్చు కావాల్సిందే అంటే మరి పూర్తిగా తినలేము అంటే ఎంత తినగలరో అదే సరిపడుతుంది ఇంక అంతకంటే ఎక్కువ తినక్కర్లా సో ఆ రకంగా టేస్ట్ బర్చుని వర్షం చేసుకోటం అలాగే ఇతర ఇతర విషయాలు కూడా ముక్కుందనుకోండి ముక్కుకి ఏమీ చేయక్కర్లేదు ప్రకృతిలో పరిమళాలు చాలు అంతే ఇంకేమక్కర్ల చర్మానికి శుభ్రంగా స్నానం చేస్తే సరిపడుతుంది ఆ శుచిగా అటు పెట్టుకుంటే ఏదో పురుషులు పురుషులకి అంత మాత్రం సార్ స్త్రీలకి ఆ సహజ స్వభావం చేత ఏదైనా కొంచెం పౌడర్లని ఇవన్నీ ఇవన్నీ తప్పేం కాదు కానీ వాటి యొక్క వాల్యూ కూడా ఎంత పసుపు ఇలాంటివివో పూర్వో వాడేవాళ్ళు సమ్ కాస్మెటిక్స్ పసుపు కుంకుమ ఇత్యాదులు వాటిని వాటిని వాడటంలో తప్పేం లేదు బట్ అదర్ దాన్ దాట్ ఊరికే ఈ పెర్ఫ్యూమ్స్ అని ఇదని అదని కూడా నాన్ సెన్స్ ఇంద్రియములను వశములో నుంచుకున్న వాళ్ళను అలాగే టీవీ చూడడం ఉందనుకోండి ఎప్పుడైనా అకేషనల్గా తప్పే ఉండదు ఏదైనా మంచి ప్రోగ్రామ్ చూస్తే తప్పే ఉన్నారు అంతేగాని అదే పనిగా దాన్ని చూస్తే అది ఇడియట్ బాక్స్ అని అది బుద్ధికి నిర్వీర్యం చేసి సో ఈ విధంగా ఈ ఇంద్రియములను దేహమును వశంలో పెట్టుకోవాలి దీనికి ప్రిన్సిపల్ చెప్పేసి భాష్యానికి వెళ్ళిపోతాం ఇంద్రియములు మీరు గమనించండి ఇంద్రియములు అగ్నులవి అగ్ని అగ్ని అంటే అలా మంటలు వస్తుంటేనే అగ్ని అని కాదు సూక్ష్మంగా ఉంటుంది కన్ను ఉందనుకోండి ఇట్స్ ఎ ఫైర్ చెలు ఇట్స్ ఎ ఫైర్ ఇంద్రియ శబ్దాదీన్ విషయాన్నే ఇంద్రియాగ్నిషి దుహతి సో ఫైర్స్ అవి వాటిల్లో మీరు కన్ను ఉందనుకోండి కన్నులో హోమం అగ్ని హోమం చేస్తారు కదా కన్నులో దేన్ని హోమం చేస్తారు రూపాన్ని హోమం చేస్తారు ఇప్పుడు మీరు ఒక రూపాన్ని చూశారనుకోండి బహ్ ఎంత బాగుందో ఈ బొమ్మ అని చూస్తున్నారు అనుకోండి అంటే అర్థమంటే ఆ రూపాన్ని కంట్లో హోమం చేస్తున్నారు రూపాన్ని ఆ బొమ్మ తీసుకొచ్చి కంట్లో గుర్తు పెడతారని కాదు రూపాన్ని కంట్లో హోమం చేస్తున్నారు మ్యూజిక్ అబ్బా ఎంత బాగా పాడేరండి అన్నారు అనుకోండి అంటే శబ్దాన్ని చెవిలో హోమం చేస్తున్నారు టేస్ట్ ఏదైనా మంచి పదార్థం నోట్లో వేసుకుంటున్నావు మామిడి కొడుతున్నారనుకోండి రసాన్ని రసనేంద్రియంలో హోమం చేశారు ఒక పరిమళ ద్రవ్యాన్నో లేకపోతే కోమలమైన ద్రవ్యాన్ని ఏదో రాసుకున్నారనుకోండి అంటే ఆ స్పర్శ సంబంధించిన పదార్థాన్ని స్పర్శేంద్రియంలో మీరు హోమం చేశారు లేకపోతే ఒక నాజూకైన వస్త్రాన్ని కట్టుకున్నారనుకోండి ముతక వస్త్రం కంటే నాజూకైన వస్త్రం కట్టుకుంటే స్పర్శకి చక్కగా ఉంటుంది అదే స్పర్శేంద్రియానికి హోమం అవుతుంది ఆ ద్రవ్యాన్ని సమర్పించినట్టు అలాగే మరో ఇంద్రియం సో ఇంద్రియములు ఫైర్స్ ఇవి ఎప్పుడు కూడా ఫైర్ ఉందనుకోండి దాంట్లో మీరు అగ్నిలో ధూమ నెయ్యి హోమం చేశారనుకోండి అంత సుగంధం వ్యాపిస్తుంది అలా కాకుండా ఈ టైర్ ఉంది చూసారా ఈ టైర్ మొక్కలు వాళ్ళు ఈ శీతకాలంలో రోడ్డు పక్కన టైర్ వెలిగిస్తారు టైర్ వెలిగించడం ఏంటండి టైర్కి నిప్పు పెడితే దానికి వేడి వస్తుంది కదా సరే ఆ వేడితో పాటు ఎంత పొల్యూషన్ వస్తుందో చూడండి కానీ జనాలు ఏమిటో టైర్ వెలిగించడానికి చుట్టూ దుఃఖ హారిగుల స్మెల్ అండ్ పొల్యూ పొల్యూటెన్స్ని తీర్చుకుంటూ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ కాబట్టి ఫైర్లో మీరు తప్పు ద్రవ్యాలు వేయకూడదు ఇప్పుడు పొయ్యిలో నిప్పు ఉందనుకోండి దాంట్లో ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే అంటే పట్టు పట్టుకుంటూ పడుకుంటా శబ్దం వచ్చి అంతా గడబడవుతుంది మిరపకాయలు వేస్తారు ఇంకోటి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి రెండు మిరపకాయలు నిప్పులు పొయ్యిలో వేస్తే వాళ్ళు అవసరం దానిపోతుంది ఎందుకంటే ఆ ఘాటు తట్టుకోలేరు కాబట్టి ఫైర్లో వేసేది శుద్ధమైన ద్రవ్యం వేయాలి తప్ప తప్పుడు ద్రవ్యాలు ఫైర్లో వేయకూడదు సేమ్ ప్రిన్సిపల్ మీరు ఈ ఇంద్రియాలయం వర్తింపజేయాలి నాలుగు మీద పెట్టే పదార్థం నిప్పుల్లో వేసి టైర్ లాంటిది అవ్వకూడదు ఆ పొల్యూటన్స్ క్రియేట్ చేసి ఇది అవ్వకూడదు నాలుగు మీద మీరు ఏది పెట్టినా అది యోగ్యమైన ద్రవ్యాన్నే నాలుద పెట్టాలి శబ్దము వింటున్నారు యోగ్యమైన శబ్దాన్నే వినాలి యోగ్యమైన రూపాన్నే దర్శించాలి ఆ విధంగా ఇంద్రియములవి ఫైర్స్ ఇంద్రియ శక్తులు మహాశక్తులు మహాగ్నులు వాటి ఎందు మనం యోగ్యమైన ద్రవ్యాన్ని హోమం చేయాలి తప్ప అయోగ్యములైన వాటిని వాటి ఎందు హోమం చేయకూడదు అని అర్థం చేసుకుని సో వాటిని ఆ రకంగా ఆరాధనాభావంతో హృషికేశుడు అంటే హృషి ఇంద్రియములకు అధిపతి ఇంద్రియాధిపతి అయిన ఇంద్రియాంతర్యామ ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడికి సమర్పించేప్పుడు ఎలా అయితే యోగ్యమైన పదార్థాలను నైవేద్యం చేస్తామో ఆ విధంగా ఈ పంచ విషయములను కూడా ఐదు విషయములను యోగ్యముగా సమర్పించుట ఇది వశ్యాత్మత అని అంట ఇంద్రియ జయము అని కూడా అంటారు ఆ విధంగా జయించ మనం జీవించినట్లయితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది అంతేకాదు అది అవి సైడ్ బెనిఫిట్స్ అసలు గోల్ ఏమిటంటే యోగము అది సిద్ధిస్తుంది భాష్యకారులు ఏమంటారుద్దాం ఏతస్ సారీ పునః అసంయతాత్మా తేనా అసంయతాత్మనేతి లేవండి అసలే ఇంద్రియ జయము లేనివాడు ఇంద్రియాలను తన వశంలో పెట్టుకోవడం చేత కానివాడు ఉంటాడు ఒకడు వాడి మాట ఏమిటి మీకు దీనికి దృష్టాంతం చెప్తా చూడండి అంటే ఇంద్రియ వశం లేని దానికి దృష్టాంతం వీడు పార్టీకి వెళ్తాడు వీడు వీడు భార్య కలిసి ఎక్కడ ఒక పెళ్లికి పిలిస్తే పార్టీకి వెళ్తాడు వీళ్ళప్పుడు భార్య చెప్తుంది ఏమన్నా మీరు పెళ్లికి వద్దంటే వినిపించుకోకుండా వస్తున్నారు నేను చూస్తూనే ఉంటాను మీరు ఏం భోజనం చేస్తారు ఎరికి హార్ట్ ప్రాబ్లము మీరు ఏం భోజనం చేస్తారు అని ఆవిడ అన్నింటి పాఠాలు చెప్పి పెడుతున్నాయి మీరు ఏది పడితే తినద్దు ఏది పడితే తాగద్దు ఇదే వీళ్ళు కొంచెమే ఈ తాగే కూడా మీరు కాషస్గా ఉండండి అని చెప్తుంటారు ఆవిడ ఆవిడ అలా చూ దూరం నుంచి చూస్తూ ఉంటుంది వీడు ఏం తింటున్నాడు ఏం చేస్తున్నాడు వీడు ఏం చేస్తాడంటే ఆవిడ కనుగప్పి ఎవెవో తినేసి లేచక్కొస్తాయి దాని అర్థం ఏంటంటే ఎవరి కోసం చెప్తుంది అంటారు ఆవిడ వీడి ఆరోగ్యం కోసమే కదా పాప ఆ ఇళ్ళాలంత కష్టపడుతుంది ఈ వీడి ఆరోగ్యం కోసం ఆవిడంత కష్టపడితే వీడు ఆవిడ కనుగప్పి ఎవళ్ళకి ద్రోహం చేసినట్టు ఎవళ్ళని వంచినట్టు ఆత్మవంచిన చేసుకోవటం అది అటువంటి వాడు అసంఘతాత్మ అనబడతాడు అదే నీకు రోగం వస్తుందిరా ఇది తింటే నువ్వు తినద్ద్రా అని తింటే ఆ మనిషి కనుగప్పి అదే తినొచ్చే వింటే వాడిని ఏమంటారా ఏమంటారా సో వాడికి అంటే ఇంద్రియవశం సుఖరాము లేదనమాట అది కనబడితే వాడికి ఇంకా ఒక ఆవేశం వచ్చేసి వెళ్ళిపోయి ఆ బఫే టేబుల్ మీద పడిపోయి అన్నీ వేసేసుకుని ప్లేట్లో వేసేసుకుని అలా అలా భుజించేస్తే అక్కడ వస్తాడు తర్వాత కడుపులో కొట్లు వస్తే రేపు చూసుకుంటాను ఏదైనా సంఘటన ఈనో ఈ నో అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడైనా చూసారా అంత అన్సైంటిఫిక్ అడ్వర్టైజ్మెంట్ అదే కాని మరొకట్లేదు వాడు ఏం చేస్తాడంటే ఐటమ్స్ అన్ని చూపిస్తాడు హైలీ స్పైసీ అండ్ ఆయిలీ అండ్ నాన్ వెజిటేరియన్ స్టఫ్ కూడా చూపిస్తాడు చూపించి ఇవన్నీ తింటే నీ కడుపులో మంట పుట్టేస్తుంది అంటాడు కడుపులో నిప్పులు మండుతూ ఉంటాయి అయితే నువ్వు చెంత చేయకు ఈనో ఉంది నా చెంత అని ఆ ఈనో చూపిస్తాడు ఆ ఈనో తాగగానే ఆ మంటలన్నీ చల్లారుతాయి అది అది అది ఏం అడ్వర్టైజ్మెంట్ అండి అది హౌ ఎనీ బడీ ఎప్రూవ్డ్ ఇట్ ఆ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఎప్రూవ్ చేస్తారు చూపించి వాళ్ళు ఎలా చేశారు చూసి వాళ్ళు చూస్తున్నారు అది ఇట్ ఈస్ ఎ డిజ్ఇన్ఫర్మేషన్ క్యాంపాయి తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు జనాలు అసలు ఆ అడ్వర్టైజ్మెంట్ కనుక చూస్తే రెండు వస్తువులను మనం దగ్గరికి రానివ్వకూడదు అవి ఏమిటంటే వాడు ఏ ఏ పదార్థాలు చూపించాడో వాటిని దగ్గరికి రానివ్వకూడదు ఈ నోన దగ్గరికి రానివ్వకూడదు అంటే ఈజ్ టైట్రేటింగ్ ది యాసిడిటీ యాసిడ్ని టైట్రేట్ చేస్తున్నట్టు ఇట్ ఈస్ ది మోస్ట్ హారిబుల్ వే ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది స్టమక్ సో ఇది దృష్టాంతం ఎందుకు చెప్పానంటే అసంయతాత్మన అంటే ఏ రకమైన ఇంద్రియవశము లేని స్థితి అలా ఉంటుంది అటువంటి వాడి చేత యోగము పొందబడదు అని అది అవతారిక అసంయత్యాగ్యా అసంయ ఆత్మా అంతఃకరణం ఎయత అసంయత్మనా అంటే భాష్యకారులు అంతఃకరణం మీదే ఫోకస్ చేశారు నేను ఇంద్రియాలను పిక్చర్లోకి పట్టుకొచ్చాను ఇంద్రియాలను కూడా పిక్చర్లో తీసుకొచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మరో సందర్భాన్ని బట్టి ఇక్కడ భాష్యకారులు అయితే అంతఃకరణం మీదనే ఆయన ఫోకస్ చేశారు వాస్తవంలో మీరు దోషదర్శనం చేయటం చేత వైరాగ్యం నిర్మాణం అవుతుంది ఎవరిడే మీరు ధ్యానాన్ని అభ్యాసం చేయటం చేత ఒక వాల్యూ సిస్టమ్ ఎలా డెవలప్ అవుతుందంటే ఇంద్రియములు మీ వశంలో ఉంటాయి మనస్సు ఎప్పుడైతే వశంలోకి వచ్చేసిందో ఇంద్రియములు సహజంగానే వశంలో ఉంటాయి మనం అనుకున్నాం అన్నమాట ఆ విధంగా అభ్యాస వైరాగ్యముల ద్వారా ఇంద్రియములను మనస్సును ఎవడైతే వశించేసుకోడో అటువంటి వాడు అసంయతాత్మ అనబడతాడు అటువంటి వాడి చేత ఏమిటి వాడి చేత ఏమిటి యోగ దుష్ప్రాపహేన ప్రాప్యతే మే మతి వాడికి యోగం లభించడం చాలా కష్టం చాలా కష్టం అంటే వాడు కూడా మనస్సు మార్చుకుని ఎప్పటికైనా మళ్ళీ మంచి పద్ధతులు డెవలప్ చేసుకుని దాంట్లోకి వస్తే వాడు బాగుపడతాడు ఏమీ సందేహం లేదు కానీ వాడు ఇప్పుడున్న స్థితిలో యోగానికి దరిదాపులకు రావడం చాలా కష్టం ఇకొక మాటలో చెప్పాలంటే ఆ సంసారము చాలా థిక్గా ఉన్న వ్యక్తికి ఆ గమ్ముని ఈ తత్వం అల మనస్సులోకి రాదు తర్వాత అసలు క్లాసులో కూడా కూర్చోలేరు సంసారం బాగా థిక్గా ఉన్నవాళ్ళు క్లాసులో కూర్చోలేరు వాళ్ళకి ఆ క్లాసు అది పనికిరాదు వాళ్ళకి ఏదో కొంత కథాకమానిషు ఏదో మ్యూజిక్ ఆర్కెస్ట్రా అలాంటిది ఉంటే కాలక్షేపం చేసుకుని లేచక్క పోతారు కానీ మామూలుగా తత్వాన్ని వి తర్వాత తన జీవితాన్ని తాను ఒక అద్దెల్లాంటి గీతోపదేశంలో చూసుకుని తన దోషాలను తాను తెలుసుకుని దాని నుంచి ఈ రకమైన వాతావరణం పీపుల్ దే డోంట్ కమ్ ఫర్ దాట్ పీపుల్ ఎందుకు వస్తారంటే ఏదో ఆయన పురాణం చెప్తున్నాడు వినిపోదామని వస్తారు పురాణంగా ఉంటే ఏదో కాలక్షేపం బాగుంటే విని కొంతసేపు విని కొంత ఎంటర్టైన్మెంట్ తీసుకుని పోతారు స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అంతేగాని ఇలాగంటే విచారానికి రాదు సాధారణంగా కాబట్టి ఆ సంసారము ఎవళ్ళలో అయితే చాలా దృఢంగా ఉంటుందో ఆ హెవీనెస్ ఉంటుందో వాళ్ళకి ఈ ఈ యోగము దుష్ప్రాప యాజ్ సచ్ స్థితిలో అది లభించేది కాదు మరి ఏమిటంటే ఇంకేముంది సంసారం సుఖ దుఃఖాల ప్రవాహం ఉంటుంది జన్మవరణాల ప్రవాహం ఉంటుంది పోతూ ఉండడం అంటే అది అలా ఆ సుఖ దుఃఖాలు వాటిని అనుభవిస్తూ అందరికీ సమానమైతే ఎస్తో పునః విశ్వాత్మా ఆయన విశ్వాత్మా అన్న ప్రయోగించారు ఆ భాష్యకారులు యాడ్ చేశారు ఆ పదాన్ని వశ్యాత్మానా అది ఏమిట్రా విశ్వాత్మ అని నేను గెలగలు ఆడుతున్నాను వశ్యాత్మ నాట్ విశ్వాత్మ విశ్వాత్మ అనేది కూడా చక్కటి పదప్రయోగం కానీ సందర్భం కాదు ఆ సందర్భం మీరు సో ఎస్తు పునః వశ్యాత్మ ఆత్మ అంటే దేహము ఇంద్రియములు మనస్సు ఎవడైతే దేహేంద్రియ మనస్సంఘాతమును అంటే అవి ఉపకరణాలు దేహాన్ని నేను అనుకోకూడదు దేహము ఉపకరణము ఒక పనిముత్తు దాన్ని పనిముత్తులా వాడుకోవాలి చక్కగా వాడుకోవాలి మీరు పనిముట్టు వాడుకునేప్పుడు ఆ పనిముట్టు కొంత క్లీన్ చేసి పని అయిపోయిన వెంటనే క్లీన్ చేసి ఆయిల్ అది వెసుకు పెట్టుకుంటారా పెట్టుకోవాలా అలాగే దేహాన్ని కూడా చక్కగా పనిముట్టు వాడుకోవాలి దాన్ని పర్ఫెక్ట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ వాడుకుంటూ ఉండాలి తొందర తొందరగా వాడుకోవాలి లేకపోతే తుప్పు పట్టేస్తాయి పనిముట్లు కూడా మీరు ఎప్పుడో నెలకోసారి వాడితే తుప్పు పట్టేస్తుంది అప్పుడు అలాగే మీరు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వారానికి ఒకసారి నడక మొదలు పెడితే మోకాళ్ళ అసలే అసలే చెప్పిన మాట వినం అసలే అందమాత్రం దానికి తోడు మీరు వారానికి ఒకసారి నడకన్నారని కొన్ని యాభి చెప్పిన మాట వినం కాబట్టి నియమము అన్నది ప్రతి దినము జాగ్రత్తగా దాన్ని పనిముట్టుకుని వాడుకోవాలి ఐడెంటిఫై కాకూడదు దేహంతో అదొక రూలు అలాగే ఇంద్రియాలు అలాగే మనస్సు మనస్సుతో కూడా ఐడెంటిఫై అవ్వకూడదు ఇట్స్ బిగ్ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ వీటిని వర్షంలో పెట్టుకోవాలి ఎలాగ వశయంలో పెట్టుకోవడం మళ్ళీ అదే మాట అభ్యాస వైరాగ్యాభ్యాం వశ్యత్వమాపాదిత ఆత్మా మనహయం వశ్యాత్మా ఎవడైతే అభ్యాస వైరాగ్యాలని చక్కగా అనుష్ఠానం చేసి చాలా ఇంపార్టెంట్ ది ఎస్సెన్స్ ఆఫ్ వేదాంతిక్ టీచింగ్ ఏంటంటే అభ్యాస వైరాగ్యాలు చక్కగా ప్రతిదినము యోగ్యమైన ఆహారము యుక్తాహార విహారస్య యోగ్యమైన విహారము విహారము అంటే ఎంటర్టైన్మెంటు అలాగే సో సోషల్ యాక్టివిటీ దాన్ని విహారము చాలా యోగ్యంగా ఉండాలి చాలా మినిమల్ ఉండాలి ఆ మినిమల్ కూడా సత్సంగ రూపంగా ఉండాలి అత్యవసరమైన వ్యవహారం మాత్రమే చేసుకుంటూ ఆత్మనిష్ఠులే ఉండాలి సంసారంలో మరి టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు సంసారంతో అలాగంటే ఇన్వాల్వ్మెంట్ చాలా హానిని చేస్తుంది ఎనివే హాని అంటే డబ్బులు పోతాయనే అదే కాదు అసలు వీరి మనస్సు చిడిపోతుంది కాబట్టి అలాగే వైరాగ్యం చాలా దృఢమైన వైరాగ్యం ఉండాలి సో అంటే సంసారము ఈ సంసారము నాకు ఇవ్వగలిగినది భోగము లేక ఆనందము నయా పైసంత కూడా లేదు ఈ సంసారం నాకు ఇవ్వదగ్గది ఏమీ లేదు మరైతే భోజనం చేస్తావు అదే నేను భోజనం చేయను భోజనం దేహానికి నేను నేను భోజనం చేస్తూ కూర్చుంటానా దేహానికి భోజనం రోజుకో రెండు సార్లు లేకపోతే పని మూడు సార్లు బ్రేక్ఫాస్ట్ అయితే కూడా కలుగుతుంది బ్రేక్ఫాస్ట్ ఎంత మధ్యాహ్నం భోజనం దాకా సరిపడేంత ఓకే సార్ లంచ్ ఎంత రాత్రి భోజనం దాకా సరే సమ్ మోడరేట్ లంచ్ రాత్రి మళ్ళీ మొన్నటి పొద్దున్న నీరసం రాకుండా ఉండడం కోసం సమ్ మళ్ళీ అర్ధరాత్రి ఆకలితో తెలివి వచ్చి నిద్ర పట్టక అలాంటి కష్టం లేకుండా ఉండడం కోసం సమ్ సింపుల్ డిన్నర్ ఓవర్ చారు మజ్జిగ డిన్నర్ అంతకంటే ఎక్కువ అక్కర్నే లేదు సింపుల్ డిన్నర్ చేసేయడం హాయిగా లైట్గా కూర్చోవడం సో ఆ విధంగా అభ్యాసమై వైరాగ్యం చాలా గట్టిగా ఉండాలి వైరాగ్యం లేనివాడు వాడు వేదాంతాన్ని పనికిరాడు ఈ ఆధునిక కాలంలో దురదృష్టం ఏంటంటే వేదాంతాన్ని ఒక ప్రొఫెషన్గా చేసుకుంటారు అలాగంటే వాతావరణం కూడా కనపడుతుంది ఇట్స్ ఎ ప్రొఫెషన్ సన్యాసం కూడా ప్రొఫెషనల్గా తీసుకునే తీసుకునేటువంటి పోకడలు కూడా అక్కడక్కడ కనపడతాయి సో ప్రొఫెషన్ అంటే ఏమిటి మామూలుగా ఏవేవోచి అందరూ ఏవేవో పద్ధతుల్లో ధనాన్ని సంపాదించి పోగాలనుభవిస్తుంటే మేమేమో ఈ పద్ధతిలో ధనాన్ని సంపాదించి పోగాల అనుభవిస్తాం అనమాట దట్ ఈస్ అలౌట్ ఈస్ దట్ ఈస్ సమ్థింగ్ ఐస్టార్షన్ అది సరికాదు కాబట్టి వైరాగ్యం ఉన్నది వాచ్ వర్డ్ అది అలాగ ఎప్పుడు కాషస్గా విరక్తుగా ఉండాలి విరక్త వైరాగ్యం చాలా అవసరం సో మళ్ళీ వైరాగ్యం అనేది మళ్ళీ ఓ బిరుదు తగ్గించుకోవడం కాదు విరక్త ధురంధర అని ఓ బిరుదు పెట్టుకునే ఆ కార్డు మీద అలా విరక్త ధురంధర స్వామి స్వంస్ అది వైరాగ్యం అనిపించుకోదు మళ్ళీ అలాంటి ఉపాధిలో పెట్టుకోకూడదు విరక్తులుగా ఉండాలి ఆ విరక్తిని కూడా రహస్యంగా అట్టు పెట్టుకోవాలి వీలైనంత రహస్యంగా అట్టు పెట్టుకోవాలి దానికి ప్రచారం ఇచ్చుకుంటూ కూర్చోవడం కాదు ఎనివే కాబట్టి అభ్యాస వైరాగ్యాలను కనుక మనం పాటించినట్లయితే మనహ వశ్యత్వ ఆపాదిత మనస్సు సహజంగానే ఇంకా దాని గురించి పెద్ద ఎఫర్ట్ చేయన కదా సూత్రం చెప్తాను మీరు ఆలోచించండి తీవ్రమైన రాగద్వేషాలు ఉన్నవాడి మనస్సు ఎన్ని ప్రాణాయామాలు చేసినా ఎన్ని ఆసనాలు చేసినా ఎన్ని మెథడ్స్ చేసినా అది ఏకాగ్రం కాదు అది ఎలా ఇటు అటు అటు ఇటు జంప్ చేస్తూనే ఉంటుంది మామూలుగా ముక్కు మూసేసి కుంభకం చేసేసారని కొన్ని మనస్సు కథల్లో అలా కుంభకం చే అతి కష్టం లేదో కుంభకం చేసినంతసేపు ఆ మనస్సు ఏదో అలాగ నొక్కి పెట్టి కుంభకం వీలు పెట్టగానే పారిపోతుంది మనసు ఎందుకంటే ఆ రాగద్వేషాల థిక్నెస్ అలాంటి అలా కాకుండా మీరు రాగ ద్వేషాలు బాగా శిథిలమైపోయి అంటే దేన్ని చూసినా ఇది నాకు కావాలి అనే రాగం కానీ లేకపోతే అబోహ్ ఐ హేట్ దిస్ అనే ద్వేషం కానీ అవి లేకుండగా దేని ఎందు ఉండదు ద్వేషము ఉండదు శిథిలంగా ఉంటాయి శిథిల కాఫీ తాగుతారంటే సరే తాగుతాను ఎలా ఎలా ఉన్నా పర్వాలేదు సమ్ కాఫీ ఉంటుంది ఓకే రాగం చాలా శిథిలమై ఉంటుంది అలాగే కారం ఎక్కువేసారనుకోండి అబోహ్ దీన్ని తినలేవండి అనే ద్వేషం దాన్ని ద్వేషం అంటారు అది కూడా అదేదో పెద్ద ఇష్యూ కింద కాకుండా శిథిలమై ఉంటుంది చాలా శిథిలమైన రాగద్వేషాలు ఉన్నప్పుడు మీరు ధ్యానానికి కూర్చుంటే మీరు అసలు ధ్యానానికి పని కట్టుకుని కూర్చోక్కర్లేదు ఇలా నిటారుగా కూర్చోవడం కూడా అక్కర్లేదు ఎలా కూర్చున్నా కూడా మనస్సు ఏకాగ్రమైపోతుంది ఆ అంటారు మనస్సు యొక్క ఫిక్కిల్నెస్ అంటే చంచెలత్వం అది పోతుంది దానంతా అదే పోతుంది మనస్సు చెంచలం అయితే మీరు ప్రయత్నం చేసి దాన్ని ఏకాగ్రం చేయాలి అది చెంచలంగానే ఉండదు అది చాలా కామన్ కోయెక్ట్గా ఉంటుంది మీరు ఆ కామన్ కోయెక్ట్ మనస్సును తీసుకుని ఓకే ఇప్పుడు నవ శివా జపం చేద్దాం అని ఫోకస్ చేశారనుకోండి అది ఫోకస్ అయిపోయి కూర్చుంటుంది అది ఇటు వెళ్ళనే వెళ్ళదు ఓకేసారి ఏదైనా వెళ్ళినా నో ప్రాబ్లం ఇట్ విల్ కమ్ బ్యాక్ సో వైరాగ్యము చాలా ఇంపార్టెంట్ అభ్యాసానికి ఒక వన్య తెచ్చేది వైరాగ్యమే ఆ విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎవరైతే మనస్సుని చక్కగా వశంలో పెట్టుకుంటారో ఇప్పుడు వశ్యాత్మ నాట్ విశ్వాత్మ తేన వశ్యాత్మ నాతో ప్రయత్నం కురువతా దీంట్లో ఇంకో రహస్యం ఉండేది మీ మనస్సు మీరు వశంలో పెట్టేసుకున్నారు రోజు ధ్యానం చేసేస్తున్నారు వైరాగ్యం కూడా చేసేసుకున్నారు కొంతమంది అలా ఉంటారు చక్కగా ధ్యానం చేసుకుంటారు అదే యోగా ప్రాక్టీస్లో చేసుకుంటారు ధ్యానం చేసుకుంటారు మనస్సు చేసుకుంటారు ఏదో ఉన్నాం శివ మంత్రం వైరాగ్యం కూడా చేస్తారు ఇంకే ఇది జాలండి మాకు ఏమక్కర్లేదంటారు అది సరిపడతాం అది సాధన సాధనాలన్నీ ఇది ఎలా ఉందంటే కారంతా క్లీన్గా పెట్టుకుని ఆయిలింగ్ చేసేసి పెట్రోల్ పోసుకున్నా ఇంక రాలండి ఈ పూటకి ఇంకేమో కరలేదు అన్నట్టు అలా కుదరదు ఆ కారు ప్రయాణం చేయాలి ముందుకు కాబట్టి ఈ అంతఃకరణ శుద్ధి దేహశుద్ధి ఇవన్నీ దేనికంటే ప్రయత్నం సాధన చేయటం కోసం ఏమిటా సాధన శ్రవణ మనన అనేది శ్రవణ మననాలను చేయాలి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అంతఃకరణం క్లీన్ మైండ్ ఉంటే సరిపడదు ఆ క్లీన్ మైండ్ ఉపయోగించాలి కత్తికి పదును పెట్టేసి లోపల పెట్టేసి దాచేస్తే అలాగా ఆ కత్తి పదును పెట్టినందుకుగాను పనసగాయ కొట్టి ఆ కూర చేసుకుంటే దానికి వినియోగం కాబట్టి ఈ అంతఃస్కరణాన్ని శుద్ధి చేసేసి శుద్ధి చేయడం అయిపోయింది కాబట్టి ఇంక చేసి ఇదే కొంత పొందాలా ఉంటారు మాకింక వేదాంతం ఎందుకండి మేమేమో పూజలోవి చేసుకుంటున్నాం మా మనసు శుద్ధంగా ఉంది ఈ పూటకా పూట ఇంకా బజ్జిదానం తింటాం ఇంకేం ఎక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం చోట కూర్చొని ముక్కు మూసి కూర్చుంటాం మాకింక వేదాంతం ఎందుకండి అంటే లేకపోతే జ్ఞానం మాకెందుకని ఎవడనా అంటే వాడిని మీరు ఎరే బాబు తప్పు పని చేస్తున్నావు అమ్మా జ్ఞానం ఎందుకంటే ఏమిటా జ్ఞానం అక్కర్లేదంటే అది పశుత్వంలో పడిపోతుంది అది కర్మ మనిషిని ఉద్ధరించదు కర్మ శుద్ధి చేస్తుంది జ్ఞానమే ఉద్ధరిస్తుంది జ్ఞానాదేవహి కైవల్యం మనిషికి జ్ఞానమే శోభ సో ఇంతకుముందు చాలా శ్లోకాల్లో మీరు చూస్తున్నారు సో కర్మణ పర్యవసానం జ్ఞానమే సర్వం కర్మాఖిలం పాత్ర జ్ఞానే పరిసమార్థ్యత కాబట్టి మేము అభ్యాసం ఉంది వైరాగ్యం ఉంది ఇంకా మాకేం అక్కర్లేదు అనే అది అలాంటి మూర్ఖత్వం పనికిరాదు అలాంటి మూర్ఖత్వాలు కూడా ఉంటాయి ఈ మూర్ఖత్వం అన్ని లెవెల్స్లోనూ ఉంటుంది ఏ లెవెల్లోనూ పనికిరాదు స్పిరిచువల్ ఫీల్డ్లో ఒక లెవెల్లో స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కడు ఒక్కొక్క లెవెల్లో స్టక్ అయి కూర్చుంటాడు ఇంకా ప్రోగ్రెస్ ఉండదు అలాగ పనికిరాదు యూ హెవ్ టు మేక్ ప్రోగ్రెస్ చెరైవేతి చెరైవేతి అని ఋగ్వేద మంత్రం ముందుకు అడుగు వేసుకుంటూ పోవాలి ఎంతవరకు వేసుకుంటూ పోవాలి ముందుకు అడుగు ఎంతకాక వేస్తామంటే ఎంత దాకా అంటే ఎంత దాకా వేస్తారు అడుగు లక్ష్యాన్ని చేరుకునే వరకు నేను చిన్నప్పుడు ఎక్కడికి పోయినా నడిచిపోయేవాళ్ళం అమ్మగారితోటి నాన్నగారితో ఎక్కడికి వెళ్ళినా నడకే ఏదో కొంత దూరం సగం నడిగి ఇంక నేను నడవను అని ఇంకా నడవకపోతే ఏం చేస్తాం రోడ్డు కూర్చుని అక్కడే కూర్చో మరి ఏం చేస్తాం అలాగే పడికి రాదు చెప్పి వరకు నడవాల్సిందే కాబట్టి యతత అంతఃకరణ శుద్ధి సంపాదించిన తర్వాత చక్కటి ప్రయత్నాన్ని చేసుకోవాలి భూయోపి ప్రయత్నం కులవత అంతఃకరణ శుద్ధి చేసి ఊరుకోకూడదు పునః మరలా ఆ సాధనని చేసుకోవాలి చేసుకుంటే ఏమవుతుంది శక్ అవాప్తుయత సో చక్కగా యోగాన్ని ఉపాయంగా పైన చెప్పినటువంటి ఉపాయంగా పైన చెప్పిన ఉపాయము అంటే శనై శనైరుపరమే మెల్లమెల్లగా కంగారు పడితే కాదు సో బుద్ధ్యా ధృతిగృహీత బుద్ధికి ధైర్యం ఉండాలి ఉత్సాహశక్తి ఉండాలి అయ్యో మన వల్ల ఏమవుతుందండి ఈ జ్ఞానాలన్నీ మనకు ఎక్కడ కుటుతాయి అని అలాగంటే ఎస్కేప్ ఉండకూడదు అది ఎనవల్ల ఉపయోగమే ఉండదు చాలామంది అలా చేస్తారు అబ్బో వశిష్ఠుడు వామదేవుడు వాళ్ళకి సంబంధించినవి మనకి సంబంధించి ఇంకా వశిష్ఠుడికి వామదేవుడికి అప్పు చెప్పేస్తే ఇంక మనం సో మనం మనం ఏం చేస్తాం కథలు ఉంటూ అలా కాదు ఆ వశిష్ఠుడు ఏం చేశాడో అదే చేస్తా వామదేవుడు ఏం చేశాడో అదనే చేస్తా అలా ఉండాలి సో అహం బ్రహ్మాస్మి దాకా వెళ్ళాలి వీడు కాబట్టి ఉపాయంగా పైన సో బుద్ధ్యా ధృతి గ్రహీతయా ధృతి ధైర్యం ఉత్సాహం అభయ నిర్భయస్థితి దాంతో ముందుకు వెళ్ళాలి వెళ్ళి ఆత్మ సంస్థం మనఃకృత్వ నా కించిదపి చెంతే వేరే థాట్లెస్ స్టేట్లో ఉండి ఆత్మనిష్ఠుడే ఉండాలి అని అలా చెప్పారు అలాగే యుక్తాహార విహారస్య యుక్తచేష్ట కర్మసు అని ఉపాయము యోగాన్ని అభ్యాసం చేసేటువంటి పద్ధతి అభ్యాసము వైరాగ్యము కూడా విస్తారంగా చెప్పడం అయినది అధ్యాయమంతా కూడా ఆ ఉపాయాల్ని జాగ్రత్తగా ఆచరించుకుంటూ తప్పనిసరిగా యోగాన్ని ఆ ఆత్మజ్ఞానాన్ని పొందుట శక్యమే అర్జున వాచ అయతిపేతలితమానస అప్రాప్యోగ సంసిద్ధి కాంగతి కృష్ణ గచ్చతి ఈ శ్లోకం రాబోయే వారము ఆ శుక్రవారం ఎక్స్ట్రా క్లాసు పెట్టుకుందామా లేకపోతే టూ క్లాసెస్ కి సరిపెడదామా మీరేమనుకుంటున్నారు ఓ పనిచేద్దాం ఎక్స్ట్రా క్లాసు శుక్రవారం పెట్టుకుందాం అన్న వాళ్ళు చేయొచ్చండి ఓకే ఎక్స్ట్రా ఓకే ఇంక ఇప్పుడు చేయొత్త మళ్ళీ ఎక్స్ట్రా క్లాస్ వద్దు అన్న వాళ్ళు చేయొద్ద ఓకే వీల్ హ్యావ్ వన్ అవర్ ఎక్స్ట్రా క్లాస్ జస్ట్ వన్ మోర్ ఎక్స్ట్రా క్లాస్ రేపు వచ్చే శుక్రవారం ఎక్స్ట్రా క్లాస్ దాంతో సరిపడుతుంది ఎందుకంటే ఇంకా పదకొండు శ్లోకాలున్నాయి ముప్పై అరవై పదకొండు శ్లోకాలున్నాయి పదకొండు శ్లోకాలు అంటే నాకు అది నేను కవర్ చేసుకుంటూ వెళ్ళాలి కదా చాలా మెటీరియల్ ఉంటుంది అదంతా అలా వదిలిపెట్టలే నాకేమో ఆభ ఎక్కువ ఇంకా ఆ శ్లోకం ఇంకా ఏదో అలా ఉంటుంది ఉత్సాహం కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా క్లాస్ పెట్టేసుకున్నాం ఎర్లీయర్ ది బెటర్ సో రాబోయే శుక్ర శని అది మంచి ప్రోగ్రెస్ వచ్చేస్తుంది ఆ తర్వాత ఈజీ అయిపోతుంది ఇంకా మిమ్మల్ని కాలం నేను శ్రమ పెట్టినా జూన్ పద్నాలుగు వచ్చేప్పటికి అయిపోతుంది అంటే క్లోజ్ మళ్ళీ ఇంక రెండు కాబట్టి అప్పుడు పెట్టుకున్నాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ